ప్రేస్ ద లాడ్ అందరికి స్కైప్ ఆన్లైన్ సర్వీస్ కి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను ఈ రోజు మన సాయంత్ర ఈ ప్రార్థన సర్వీస్ కి మీరు ప్రార్థన పూర్వకంగా అందరూ వచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సాయంత్రం మనము ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో స్తోత్రం స్తూత్రం స్తోత్రం ప్రభ పరుశుదన పరిశుధన్రభా తండ్రి నీకే వందనాలు రాజా సర్వాధికారిక కౌశలకు దీవానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా అయా ఈ నామంలో ప్రభా మేమంతా ఇక్కడ తండ్రి అయా ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గుని నామం ఉంటాను ప్రభా తండ్రి దివా మేము మాధ్యలు ఉన్నారని ప్రభా మేము తండ్రి ప్రభా అయా ప్రభా మరి ఆన్లైన్ మీటింగ్ లో మాకు ప్రభా తండి అయ్యా దివా మరి మా అందరితో కూడా మీరు మాట్లాడండి దివా వాక్యం ద్వారా తండ్రి బలపరిచిన తండ్రి దివానికి స్తోత్రం చల్లించుకున్నాం తల్లి ప్రభా తండి దివా నా ఈ వాక్యం చేస్తారు బాబా మమ్మల్ని ఎంతగానో మా బలపరుస్తున్నారయ్యా తల్లి ఈ రోజు ప్రభావం మరి మాట్లాడి మమ్మ బలపరచలే దివా ప్రభానికి స్తోత్రం చెల్లించుకున్నాం తల్లి ప్రభావ అయ్యా వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించి దీవించి బాబా బాబా మమ్మల్ని అందరి ప్రభావ తల్ని సచివ లెక్కలో పెట్టి నేను మమ్మల్ని పోషిస్తున్నాను మమ్మల్ని కాచి కాపాడుతున్నాం యా దివా అందుని బట్టి నీకే వంధనాలు చెల్లించుకున్నాం తల్లి అయానికి కృతజ్ఞత స్తోతాలు గొప్పతని నైనా బాబా మరి నైనా ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా గ్రూప్ కూడా బాబా తను మీ సహాయం నీకు ఆపుతలు నైనా దేవా నీకే వందనాలు చెల్లించుకున్నాం తల్లి రాని వాళ్ళకి వచ్చినట్టు నీ కృప సహాయం దయచని దేవా ప్రభావ బలపడిన వాళ్ళనిక బలపర్చడం శక్తితో నీపని బాబా రాజా దేవనా ప్రభా మరి పాటల ద్వారా మహిం పొందినైనా వాక్యం ధర అందరితో మాట్లాడి బాబా మీరే మహిమ ఘనత వహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ నాస్తుతి పాత్రుడా నా ఎసయ్యా నా రాధనకు నీ వయోగ్యుడవయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా నా ఎసయ్యా నీ వాక్యమేనా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్ పాత్రుడా నా ఎసయ్యా రాధనకు నీవయోగ్యుడవయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా స్తి పాత్రుడా నాయ్యా నిశ్రయమూ నికృపేనా ఆత్మకు ఆహారము నికృపయే ఆశ్రయమో నికృపేనా ఆత్మకు ఆహారము నికృపయే జీవనాదారము నిన్న జీవనాదారము నీకృపేనా జీవనాదారము నా స్పాత్రుడా నా ఎయ్యాధనకు నీవే యోగ్యుడవయ్యా నా రాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా ఎసయ్యా నీ సౌందర్యము ఎరుషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ సౌందర్యము ఎరుషలేము నీ పరిపూర్ణత శియోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము స్తుతి పాత్రుడా నా ఎసయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నాస్తుతి పాత్రుడా నాయసయ్యా నా స్తుతి పాత్రుడా నా నాయసయ్యా నా నాశ్రయ నిపయే నా ఆత్మకు అభిషేకము నికృపయే నాశ్రయము నికృపయే ఆత్మకు అభిషేకము నిపయే నా జీవనాధారము నిపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాదారము నా స్తుతి పాత్రుడా నా ఎసయ్యాధనకు నా వయోగ్యుడవారాధనకు పాత్రుడా నా ఎస మన అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు మనకు ప్రిసిల్లా సిస్టర్ గారు వాక్యం అందిస్తారు ప్రేస్ ద లాడ్ ప్రిసిల్లా సిస్టర్ ప్రేస్ దార్డ్ మీరు వాక్యం షేర్ చేసుకోండి మీరు నాతో మాట్లాడమని ఇసుక ఈ వాక్యమాలు అందరిలో ఇష్టప్రు ఎవరైతే వింటున్నారో ఇష్టప్రు ఎవరైతే వినలేకపోతున్నారో అందరుగా నాట పడాలని ప్రభావిని ఎక్కువ ఇస్తున్నా అడిగి ఎక్కుంటున్నాం తండ్రి అమే ఆ ఈ రోజు వాక్యం దేని గురించి అంటే గాడ్ దేవుడు మనకు ఎల్లప్పుడూ చోడై ఉంటాడంట దేవుడు ఒక వాక్యము మనం కై కొన్ని ఒక ఆజ్ఞ మనం పాటిస్తే దేవుడు ప్రతి దాంట్లో మనకు తోడే ఉంటారంట ఒక్కొక్కసారి మనమ లైఫ్ మీద విరక్తి అనేది కలుగుతుంది లేకపోతే ఒంటరి జనం మనం మనని వేధిస్తూ ఉంటాము ఆ సమయంలో దేవుని మనం ఆశ్రయిస్తూ దేవుడు మనకి విశ్రాంతి కలిగదు దేవుని వల్ల మనకి విశ్రాంతి దేవుని వల్ల మనకి మనశాంతి కలుగు కలుగుతుంది దేవుని వల్ల దేవుని యొక్క వాక్యము వల్ల మనకి మనశాంతి ఇంకా విశ్రాంతి అనేది కలుగుతుందంట నీ వాక్యము నన్ను నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగి చేయించున్నది సీతన నూట పంతొమ్మిదో అధ్యాయం ఇది క్లియర్ గా మెన్షన్ మెన్షన్ చేసి ఉన్నాను నీ వాక్యము నన్ను ఏది దేవుడు వాక్యము ప్రతికిస్తుందంట నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగిస్తుందంట నెమ్మది దేని వల్ల వస్తుందంటే దేవుని వాక్యం వల్ల ఒక్కొక్క టైంలో మనం అనుకుంటాం అందరు సక్సెడ్ అవుతుంది లైఫ్ లా అందరికి మంచి అవుతుంది దేవుడ నా లైఫ్ లో ఇంతకు మంచి అవుతుంది నేను ఆజ్ఞలు బయకుంటున్నా కదా నాకు ఇల్లు అవ్వట్లేదు నాకు ఎందుకు ఈ కార్యం అవ్వట్లేదు అని దేవుని దగ్గర మనము అడగాల ఎవరి దగ్గర అడగలేము అంట మన లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినీ ఎక్కడంటే దేవుని దగ్గర దేవుని దగ్గర మనం మొదపెట్టాల దేవుని దగ్గర మనం కొట్లాడాలా దేవుణ్ణి అడగాలంట మనం ఎప్పుడు మనము వెనుకడుగు వేయాలి దేవుడై అయితే లేదు కదా నేను వెనుక అడుగు వేసిస్తున్నా అని మనం ఎప్పుడు వెనుకడుగా వేయొద్దాం లైఫ్ లో మనకి ఇప్పుడు మనం ఏసు ప్రభు అనే ఏసప్రభు దేవుని మనము ఇది ఏసు ప్రభు మనము తెలుసుకున్న మనకి ఏదో ఒక మన లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అందరి లైఫ్ లో ఏదో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఒక్కొక్కసారి మన తండ్రి తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగా ఉంటుంది లేకపోతే మీ సెల్ఫ్ మీ లైఫ్ లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది లేకపోతే నీకు ఆరోగ్యం బాగాలేకుండా లేకపోతే భార్య భర్తలు మధ్య కొట్లాటలు ఉంది ఏదో విషయంలో నీకు ప్రభు అయిన విశ్వక్రీస్తు బాసూ అర్థమైంది దాన్ని నమ్మి నువ్వు విశ్వాసం ఇచ్చిన ఎడగాని ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు అంత పెద్ద ప్రాబ్లం జీవితంలో నెరవేర్చిన దేవుడు నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచినప్పుడు ఇప్పుడు వచ్చే రాబోయే ఒక చిన్న చిన్న ప్రాబ్లం ను నువ్వు తప్పకుండా ఎదుర్కొంటావు దేవుడు అంత బలము నీకు ఇస్తాడంట ఆ బలము ఎంత బలం అంటే ఏదైనా ఏదైనా సైక్లోన్ గానీ ఏం అయినా గానీ ఎదుర్కొనే బలము ఇస్తాదంట మోషన్ ఏలియా ఎలీషా ఎంతో ప్రవక్తలు మనం చూసుకుంటే బైబుల్లో అందరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది లైఫ్ లో వాళ్ళు వాల వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పుకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేదు మైల్ బి ఏదో ఒక విషయంలో ఉండొచ్చు కానీ ఎవరి దగ్గర వాళ్ళు వ్యాజ్య మారిందంట ఎవరి ద్వారా వాళ్ళు గై కొన్నానంటే ఏం దగ్గర వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకున్నానంట ఎలా చెప్పుకున్నారు వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నారు ద్వారా వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఏమొచ్చింది విజయం అనేది వచ్చిందంట ఒకటి ఒకటో కొరంకి పదిహేనో అధ్యాయం <laughs> God loves us and gives us victory through Jesus Christ. Know, man, uh, know, man, know, probably, if we don't trust Him, He will give us a vision. If we don't believe in Jesus Christ, He will give us a vision. If we don't believe in Jesus Christ, He will give us a vision. In the Bible, there are many examples of God in the Bible. ఎందుకు ఎందుకంటే మోస జీవితంలో వేరే ఏదో జరిగిందొచ్చు ఏలియా జీవితంలో జరిగిందొచ్చు ఎలిచ జీవితంలో జరిగిండొచ్చు పౌలు జీవితంలో జరిగిందొచ్చు ఎజిక జీవితంలో జరిగిందొచ్చు అన్న జీవితంలో కూడా జరిగిండొచ్చు అన్న ఎట్లా అంటే ఎట్లా అంటే తను తన దగ్గర అన్ని ఉన్నాయి భర్త చాలా ప్రేమించింది తనకి బంగారం ఉంది ఇది అన్ని ఉన్నాయి ఏం తక్కువ లేదన్న పైసలు ఉన్నాయి దేవుడు తనకి సంతానం అనేది ఇవ్వలేదు సంతానం ఆ ఇవ్వకపోతే దేవుని దగ్గర ఎట్లా అడిగింది అంటే తను తను మోకరించి దేవుని ఒక సన్నిధిలో ఏమని అడిగింది దేవుడా నాకొక కుమారుడునివ్వు ఆ కుమారుడు నిన్ను నేను సమర్పిస్తాను అని అడిగింది దేవుని ఏమడిగింది సమర్పిస్తాను అడిగింది ఇంత ఉంది ఇంత ఉంది ఒకనొక టైంలో ఏమన్నాడు అంటే అన్నా ఒక బర్త్ ఏమన్నాడు అమ్ ఒకటో సమయంలో అధ్యాయం ఎన్నిటో వచ్చినం లో ఏమంటాడంటే ఐఎమ్ ఈక్వల్ టు టెన్ సన్స్ వై యుర్ క్రైమింగ్ అండ్ యూఆర్ అండ్ ఎంత ఎందుకు ప్రేమిస్తున్నాను మంగట నేను ఒక పది మంది కుమారుతని సమానం కాదా నేను ఇంత అంటే అయినా కానీ తను పట్టు వదలకుండా దేవుని దగ్గర మొదలుపెట్టింది దేవుని అన్నిదానంలో నీ సేవకురాలుగా తను ఏమని అడగలేదు నా దగ్గర ఇంత పైసలు నాకు ఇంత ఉంది నాకు ఇవ్వండి నాకు సంతానంగా కలుగజేయండి అని ఇవన్నీ మెన్షన్ చేయలే తను నేను సేవ సేవకురాలుగా నేను నాకు ఒక కుమారుణ్ణి దిండి ఆ కుమారుణ్ణి నీకు నేను అప్పగిస్తాను నీకు నేను సమ సమర్పిస్తాను ఆ కుమారుడు అన్నవరైతే ఏ కుమారుడు జన్మించింది సామ్య కుమారుడు జన్మించింది సామ్యను ఎవరి గురించి పోరాడి ఇంద్రాయలు ప్రజల గురించి పోరాడి తను ఇంద్రా ఇంద్రాయలను కాపాడింది అంటే జ్ఞానం ఎవరికి ఉండదని అంత జ్ఞానం ఇచ్చింది అంత మంది ప్రజలను కాపాడింది అంత మోకరించి ప్రార్థించిన వల్లనే అంత మంచి కుమారుడిని దేవుడు తనకిచ్చింది అన్న ఒక కృప కృప పొందిందంట అన్న అంటే అర్థం కృప పొందింది అని మనకి ఎంత ప్రార్థన ద్వారా మనం ఎంత కృప పొందుకోవాలా ఓకే దేవుడు అంటే నా దగ్గర మొదపెట్టు నేను ఉత్తరం ఇస్తా ఇది ఇన్ని అధ్యాయంలో ముప్పై అధ్యాయం మూడో వర్షంలో అంట నాకు మొదపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నా దేవుని దగ్గర ఏడవాలంట దేవుడి దగ్గర ఏడ్చి మనం అడగాల దేవుడి దగ్గర ఏంటి దేవుడి దగ్గర మొదలు పెట్టి దేవుడే నేను నీ దగ్గర మొదలు పెడుతున్నా దగ్గర మొదలు నా తల్లిదండ్రుల దగ్గర మొదలు పెడతలేను నా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర మొదలు పెట్టలేను సో నీ దగ్గర నేను అడుగుతున్నా నాకు ఉత్తమ ధైర్యం నేను దేవుని మన మమ్మీ దగ్గర నాకు కొన్ని కొన్ని విషయాల్లో మన ఆన్సర్స్ లే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ దొరకదు కానీ ప్రతి ఒక్క ఆన్సర్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ దేవుడిగా దొరుకుతుంది అంట ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి దుమ్మతనం చేయడము ఒక లేకపోతే క్రిమినల్ కి క్రిమినల్ గురి అవ్వడము లేకపోతే క్రైమ్ చేయడము లేకపోతే సూసైడ్ చేసుకోవడము అవన్నీ దేవుడు ఆ అవన్నీ మనము ఈ మధ్య కాలంలో మోస్ట్లీ అవే ఉన్నాయి సో మనము బలవంతంగా ప్రాణం ఎందుకు తీసుకోవాలా దేవుడు అప్పించిందా ఇవ్వలేదు మనము ఈ భూమి ఉన్నామంటే దేవుని యొక్క దేవుడు మనకు పని అప్పగించింది అందు మనము ఈ భూమి మీదకి మన తల్లిదండ్రుల వల్ల కాదు మన ఫ్రెండ్స్ వల్ల కాదు మీరు ఎవరి గురించి ఈ భూమి మీద అడుగుపెట్టింది ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి అడుగు పెట్టింది అంటే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి దేవుడు నీకు ఈ భూమి మీద పంపించింది అంటే సో మనం ప్రాణం ప్రాణం బలవంతంగా తీసుకునే హక్కు కూడా మనకు లేదంట ఎప్పుడైనా మనకు ఆ ఫీల్ అయితే లేకపోతే నీకు ఎవరు లేరు లైఫ్ లో ఉంటరిగా నేను చేయలేకపోతున్నా అంటే ఫస్ట్ ఎవరు గుర్తు రావాలంట దేవుడు గుర్తు రావాలి మనకి ఏసు ప్రభు అయినా మనకు గుర్తు రావాలంట ఏసు క్రీస్తు మూడపెడితే కదా ప్రతి ఒక్క దానికి నీకు విజయం అనేది దొరుకుతుందంట అది చిన్నదైనా గానీ పెద్దదైనా గానీ దేవుడు ఒక మెరాక దేవుడు ఒక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు అన్న ఇట్లా మొదపెట్టిందో ఎజిక కూడా ఎజ లైఫ్ లో కూడా ఎంతో ఎంతో ఎంతో ఎంతో కష్టాలు వచ్చినాయి ఎస్విక అంత మంచి రాజు ఎంతో గొప్ప కార్యాలు చేసింది ఆయన జీవుని ఆజ్ఞ మీది కూడా ఆ తీసి పారేలే అన్ని పాటించింది కానీ లాస్ట్ కి ఏమైనా ఒకనొక టైంలో అది ఏ పాయింట్కి వచ్చిందంట తను చనిపోయే స్థితి వరకు కూడా ఆ పాయింట్ వరకు వచ్చిందంట కానీ ఎప్పుడైతే ఎక్కువ రాజు దేవుని తట్టు దేవునికి తట్టు తిరిగి ప్రార్థించిందో అప్పుడు తనకు యజియా ఐదీఆ థర్టీ సెవెన్ ఇంకా లో ఉంటది Isaiah 37 38 lo clear ga raashi untadi em anante And do the Ezyria turned his face uh, uh Isaiah 38 chapter la second verse nunchi fifth verse Then Ezyria turned his face to the wall and prayed to the Lord and said Please oh Lord remember I, how I walked before you in faith and faithfulness and with a whole heart i have done what is good in your sight and ezekiah pipes bitterly then word of the lord came to isaiah for go and see to ezekiah that say to Ivihya, says the lord and god of david your father i have heard your prayers i have seen your tears Behold, I will add you who have an age of 15 years sionally you entakalam podi chinthana pranani thana life in 15 years and ఎవరి తట్టు తిరిగిందో మనుషుల తట్టు తిరిగిందా తన ఒక రాజు ఆ రాజు కూడా ఎవరి తట్టు తిరిగిందంట దేవుని తట్టు తిరిగిందంట దేవుని తట్టు తిరిగితే తనకి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొడిగింపు వచ్చింది పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగింపు పౌలు కూడా ఒకనొక టైంలో ఒక గోల్ సెట్ చేసుకుందంట ఇక్కడెక్కడ ఇది చేయాలని కానీ పౌరులు ఎవరి ఎవరికి ఎక్కువ ప్రకటన ఇచ్చిందో దేవుకి ప్రిఫరెన్స్ ఇచ్చింది దేవుడు ఉన్నారు కాబట్టి పౌరులు దేవుడు ఎంతగానో ఎంతగానో తను ప్రసంగిస్తుందంట ఇక్కడికి వెళ్ళి వెళితే తన తన బాధల్లో తన ఏది ఏది ఉన్నా కానీ తన పరిచయలో ఎవరుండనంటే తోడుగా దేవుడు అనేది ఉండేనంట అన్న అయినా గానీ ఎజ అయినా అని మరి ముఖ్యంగా యోగ విషయంలో ఇది చాలా అంటే చాలా గొప్పగా నెరవేరిందంట ఎక్కడయ్య తొమ్మిది పన్నెండులో ఏం చెప్తాడంటే బంధకములో పడింది నిరీక్షణ గల వారై కొట్టున మరలా ప్రవేశించుడి రెండింతలు మీ కోటున మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదనో నేను మీకు తెలియజేయను దేవుడు మనకు రెండింతల ఆశీర్వాదం ఇస్తాడంట ఒకనొక టైంలో అనుకుంటాం ఇది అవ్వట్లేదు ఇది దేవుడు ఎందుకు ఇది తొలగించిన ఎందుకు ఇది ఇవ్వలేదు నాకు నా లైఫ్ లో ఎందుకు ఇవ్వలేదు అని మనము చాలా డిప్రెస్డ్ అయిపోతాం అంట ఒకరినొక టైమ్లా యోగు విషయంలో కూడా ఎట్లనే ఆస్తి ఉండే అంత ఉండే తన భార్య కూడా ఇవన్నీ ఎందుకు తన ఫ్రెండ్స్ కూడా విమర్శించేవారు తన బంధుమిత్రులు అందరు అందరు ఇది కానీ దేవు యోగు ఏం వేసు నేను ఎప్పుడైనా కోపడిందా కోపడలేదు నువ్వు దేవుడు తప్ప చేసినావు ఎందుకు ఇట్లా చేసినావు నాకు అని తిరిగి ప్ర ప్రశ్నించిందా ప్రశ్నించలేదు దేవుని పట్ల ఓపిక చాలా అంటే చాలా ఓపికతో తను దేవుని యొక్క ఆజ్ఞ గురించి తను ఎట్లన్నా దేవుడు స్వస్థపరుస్తాడు ఎప్పటికైనా దేవుని స్వస్థపరుస్తారు ఎవరేమని అనుకోని దేవుని స్వస్థపరుస్తారనే నమ్మకంతో తను ఉండేనంట తప్పకుండా తను దేవుని దేవుడు తనని స్వస్థపరిచిండు అండ్ రెండింటలుగా దేవుడు తల్లి జీవించి ఆశీర్వదించిందంట మనం దేవుడు తట్టి చూడాలంట దేవుని చూడాలంట అండ్ వన్ మేము ఒకనొక టైంలో మనని దే తల్లి కూడా మర్చిపోతుందంట ఐది ఏషియా నలభై తొమ్మిది వచనంలో చెప్తుంది స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను ఆ నింపకుండా తన ను మరిచిన వారైన మరుచితురు గాని నేను నిన్ను మరవను అంటున్నాను ఇంగ్లీష్ లో ఏమంటుందంటే క్యాన్ మదర్ పగెట్ ద బేబీ అండ్ హ్యావ్ నో కంప్యాషన్ ఆన్ దైల్డ్ షీ మై ఫగెట్ ఐ విల్ నాట్ పగెట్ యు ఒకవేళ తల్లి మరిచినా గానీ నేను నిన్ను మరవను అంటున్నాను అండ్ పదహారో వక్యం కిందనే ఏమని రాసిందంటే ఈ చూడుము నేను నిన్ను అర చేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను తన అరస్థితుల్లో నేను దేవుడు చెక్ చెక్కి ఉన్నాడంట ఇంత మంచి దేవుడు ఇంత గొప్ప గొప్ప గొప్ప మారుత మాట్లాడుతుంది మన లైఫ్ లో ఎందుకు మనం ఫీల్ కావాలా ఒంటది తరంగా మనం ఎందుకు కావాలి ఎందుకు క్రిమినల్ మైండెడ్ మనం మనలో ఉండాలా మనం దేవుడు ఒక ఆజ్ఞను నెరవేర్చడానికి మనము ఈ భూమి మీద అడుగుతున్నాం అవి ఆజ్ఞను మనం నెరవేర్చాలి ఆయననే ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నేను ఆయన ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఇచ్చిందంటే నువ్వు ఎంత మంచి ఎంత మంచి దేవుడు దేవుడి దగ్గర ఉన్నావు ఆయన నేను సొత్తు అంటే ఎవరు సొత్తు అని అనుకున్నావు దీని గురించి ఆయన లైఫ్ మీద మోసిండు ఎవరైనా మోస్తారా ఎవరు మోయరి ఈ మొత్తం ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒకవేళ నువ్వు నువ్వు నన్ను ప్రేమించకపోతే కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను అలా ఒకవేళ తల్లి మర్చినా తండ్రి మర్చినా ఆయన నేను మడవరాను నిన్న ఒక రాణిలాక ఒక జాగ్రత్త ఉంటాను యు ఆర్ క్రెషస్ ఇన్ గాడ్ సైన్ నువ్వు దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన వ్యక్తిగా అమూల్యమైన వ్యక్తి దేవుడు ఇవన్నీ అంటాము అప్పుడు మనం మెంటల్ డిప్రెషన్ లోకి పోవాలా ఏదన్నా అంటే మనం దేవుడిగా మొద పెట్టాలంట అన్న లాగా మొద పెట్టాలంట మోష లాగా మొదపెట్టాలంట ఇలీషాలుగా మొదలు పెట్టాలంట ఏలియాల మొద పెట్టాలంట ఇజిషియా లాగా మొదపెట్టాలంట పౌరులగా మొదపెట్టాలంట మనం ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క మనిషి ఒక ఎగ్జాంపుల్ ఎంత నీట్ ఎంత క్లియర్ మెన్షన్ చేసా అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ సెట్ ఒక రాజు అయినా ఒక రాజు అయినా ఒక పేదవాడైనా దేవుడు అందరిని ఒకటేలాగా శ్రేద్ధిందంట సమానత్వం చూపించిందంట దేవుడు ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా మనకి లైఫ్ లో జరుగుతుందంట మనము ఆ కాన్ఫిడెన్స్ అనేది మనము గివఅప్ అనేది చేయొద్దంట లైఫ్ లో ఈరోజు ప్రతి దాంట్లో మనకు విజయం ఇస్తాం కానీ మనం నమ్మకం ఉంచి దేవుని దగ్గర అడిగితే ప్రతి మనకు విజయం అనేది దొరుకుతుందంట దేవుడు ఒక వాక్యమే మనని ప్రతికిస్తుందంట మన బాధలో ఎప్పుడైనా కానీ చూడుంటదంట దేవుడు మాత్రమే మనకు చూడుంటదంట అన్నిట్లో మనకు చూడుంటదని చెప్పింది ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాల తనను తన దగ్గర మనము ఎట్లా పోరాడాలంటే మన ఒక కన్నీరు పార్చి దేవుణ్ణి అడిగితే కదా ప్రతి ఫలము తప్పకుండా తప్పకుండా మనకు దేవుడిస్తాడంట అన్న ఒక మంచి తల్లిగే కాదు ఒక మంచి ఎగ్జాంపుల్ గా మనకి ఇది మంచి తల్లిగా ఒక మంచి భార్యగా ఒక మంచి సేవకుడుగా ఒక మంచి నమ్మకస్తున్నీ ఎగ్జాంపుల్స్ మనకి అన్న జీవితంలో మంచి చేయడానికి దేవుడు మనకి దేవుడు ఒకొక్క ఎగ్జాంపుల్ మనకి ఎందుకు చూపించిందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రవక్త నుంచి ప్రతి ఒక్క సేవకుడు సేవకురాళ్ళ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఏం చెప్తున్నావు అని ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అన్ని దాంట్లో అన్ని ప్రవక్తల్లో అన్ని ఒక రాజుల్లో మనకిచ్చింది నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అట్లా అది నీకు ఇంపార్టెంట్ ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎంత దగ్గరగా నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చున్నావు ఎంత అడుగుతున్నావు దేవుని నువ్వు ఎవరి తట్టు అని నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలంట అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రార్థనతోనే మోకరించి ప్రార్థన చేసి ప్రతి దానికి నీ కష్టాల్లో అయినా నీ బాధల్లో విజయం చిన్న వాక్యం దేవుడు దీవించిందాక ఆమె శ్రోతానికి వందనాలు రాజ ఈ రోజు వాక్యం చూసుకున్నాం రాజా ఈ వాక్యంలో చూప్ర ఈ వాక్యం అనేది మా దేవుల్లో నాటబడాలి చూప్రభా దేవుడ ప్రతికినంత కాలం ఇచ్చు ప్రభాని వాక్యం చాటి చెప్పగా మమ్మల్ని అందరినీ మార్చేసే ప్రభా బాధనా వేదంలో అయినా ఎప్పుడైనా కృంగిన సమయంలో అయినా ఇచ్చా దేవుడ మేము మీటట్టు చూడడానికి మాకు అవకాశం ఇవ్వని చుప్రభా చూ మాత్రమే చూడాలేవకుడుగా సేవకురాలుగా సుప్రభ ఎంతో ఎగ్జాంపుల్ ఎన్నో నేర్పించిన చుప్రభ దాన్ని గైడ్ శుప్రభ పాటించాలా అనేక మందికి చెప్పే జ్ఞానం మళ్ళీ దయచేయమని ప్రభా నేష్ క్రీస్తు నమ్ములా అడిగి వేసుకుంటున్నాను తండ్రి నాయన ప్రభావితాలు ఉదయకాలం నుంచి గొడవరకు కాచి కాపాడు దేవాయసే మా ప్రభా మనం బట్టి స్తోత్ర మా ప్రభ మీరే తోడైన బట్టి వందనా స్తోత్రాలు దేవాయసే మహప్రభ నీకో దేవాయసే మభ ప్రార్థనలో దేవాయసే మా ప్రభావ నీకు బైబుల్లో దేవ ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయసీమ ప్రభావ ముంద దేవా ఇచ్చినటువంటి దేవాయ భాగ్యాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా దేవ మాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మహాప్రభ దేవ ప్రతి ఒక్క చోట్ల దేవాయస్మాప్ల నీకు సాక్షిగా మేము ఉంటాయి సాయం చేయండి మహాప్రభా కివి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆసుడు మా ప్రభావ మీరే సాయం ప్రభా దేవాలయం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనవ దేవా సాయం చేష్యులుగా చేసుకోండి మా ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని మా ప్రభు ఎక్కడ వెళ్ళినా దేవాయస్మ ప్రభా ఏసుకృష్ణలో దేవాయస్మాప్రభ ప్రతి ఒక్క ఆటకం కొట్టివేయండి మా మీరే సాయం చండి దేవాయస్మాప్రభ కే ఎన్నో అంశాలు ఉన్నాయి మా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించాడు దేవ ఎంతో మంది అనారోగ్యంతో క్యాన్సర్ తో బాధపడుతున్నారు మా ప్రభా ప్రతి ఒక్క క్యాన్సర్ ఏసుకృష్ణ ముట్టి స్వస్థపరచున్నాక మీరే స్నామ్ చేయండి మా ప్రభా మీరే తోడైనడు మా ప్రభ నెండి దీవులను కొమ్మరించాడు మా అలాగే దేవాయస్ మా ప్రభా బ్రదర్స్ ఎంతో మంది దేవాయస్మరు యాక్సిడెంట్ తో ఉన్నారు మా ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున దీవించి ఆశ్రయించాడు దేవా లేవనెత్తాడు మా ఎంతో మంది దేవాయస్ మా క్యాన్సర్ తో ఉన్నారు మా ప్రభావ వారం మా ప్రభా మీరే సాయం చేయండి అబ్బి బ్రదర్ దేవా ముట్టండి మా ప్రభా స్వస్థపరచండి మీరే లేవనెత్తండి మా ప్రభా ఇంకెంతో మంది సిస్టర్స్ దేవాయస్మాప్రభ బాధపడుతున్నారు మా ప్రభా ఉదయపంలో దేవా అనారోగ్యంతో ఉన్నారు మా ప్రభావ లేక దేవాళ్ళు బాధపడుతున్నారు మా ప్రభావ చూపు దయచేయండి మా మీరే సాయం చేయండి మా ప్రభావ నేను నమ్ముకున్న దేవ ఎక్కడ వెళ్ళాను దేవాయస్మ ప్రభర సాయం చేయండి మా ప్రభా నేను గణపరిచి దీవించడానికి సాయం చేయండి దేవ నీకే మహిమా ప్రభావం కలగాల మా ప్రభ దేవాస్మ మంది దేవాయస్మ ప్రభ దేవ దేవా ఎంతో మంది దేవాయస్ప ఉన్నారు మా ప్రభావం దీవించి ఆశ్రించండి మా ప్రభా లేవనెత్తాడు మా నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా దేవాస్మ ప్రభా ఇం అని చెప్పారు మా మీరు దేవాయస్సం ప్రతి ఒక్కరికి దేవా కనికరం నీకు కృప నీకు స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేస్తారు మహాప్రభ దేవాయస్ మా ఎంతో మంది దేవాయసం మా రక్షణ లేక కూడా కొట్టుకుంటున్నారు మహాప్రభ దేవ రక్షణ దయచేయండి మా ప్రభా ఎటు తిరగాలని ఆలోచిస్తున్నారు మహాప్రభ ప్రతి ఒక్కరు నీ తటు తిరిటకు సాయం చేయండి మా ప్రభా నేను బిడ్డలు కూడా దేవాయసం మా ఎంతో మంది దేవాయసం మా పడి ఉన్నారు ప్రతి ఒక్కరిని లేవనెత్తాడు మా ప్రభావ దేవ ఎంతో మంది గర్వఫలం లేదు మా గర్వఫలం దయచేయండి మా మీరే అద్భుత రీతిగా దయచేయండి మా ప్రభా ఎంతో మంది దేవాయస్మాప్రభ వాళ్ళ కోల్పోయి దేవాయస్మ తల్లిని తల్లిని కోల్పోయి దేవాయస్మ్రభ అనాథాలుగా ఉన్నారు మా అటువంటి వారి గురించి ప్రాణిస్తున్నాడు మా ఎంతో దుఃఖంలో ఉన్నారు మా ప్రభ ఆదరణ దయచేయండి మా ప్రభా మీరే గొప్ప దేవుడు అని తెలుసుకునేలాగా సాయం చేయండి మా ఇంకా ప్రతి ఒక్కరిని దీవించండి దేవ ఇక్కడ కేవీపీ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు ఆశ్రయించండి దేవా హస్మ యొక్క ధన్యత మాకు దయచేసి దాన్ని బట్టి ఇస్తూ ఉత్తరాం మా ప్రభా ప్రతి ఒక్క వాక్యం మా దేవాయస్మ ప్రభా హృదయంలో నాటబడాల మా దాని ప్రకారం మేము జీవించాలా మా దాని ప్రకారం ఎదగాల మా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా దేవాయస్మ ప్రభా మీరు తప్ప వేరే దేవుడు లేరు మా ప్రభా మా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క క్రీస్తును గద్దించి దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుముంటూ దేవతను కావాలించండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా దేవా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షమమిస్తారని త్వరగా రాబోతున్నేష్ క్రీస్ బయట వేడుకొచ్చున్నాం తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ శాంతమ్మా సిస్టర్భా మహాపరిషురాధికారి సర్వశక్తిమంతుడు అయినమా ఏసయ నీకే వందనాలు ప్రభా స్థితి స్తోత్రం నాయన సాయంకాల సమయంలో ప్రభా ఏ ప్రభా ఎంత సైనా నీ వాక్యం ధ్యానించుకున్నాం ప్రభావ తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభావ వాటిని చెట్న తండ్రి ప్రసలొస్తాను కూడా ప్రభా మీరు ముట్టండి తాకండి ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించండి కూడా మీరు తోడే ఉండండి ప్రభావ కుటుంబానికి ప్రభానివే ఆదరణ కలిపే ఉండండి ప్రభావ కలివారు కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభు పరిశుద్ధుడానికి ఏ వందనాలు నాయన సిస్టర్ ఆఫీసుకెళ్తున్న మీరే తోడుండండి సుప్రభ కుటుంబం మీ బలమైన రికల్ కింద బదులు పరచండి పరిశుద్ధుడానికి ఏ వందనాలు చెల్లించుకుంటున్నాం బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయనా బ్రదర్ ను ముట్టండి తాకండి తండ్రి మీ కృపలో బదులు పరచండి నాయన కూడా ప్రభా మీరు స్వస్థత దయచ్చేయండి ప్రభా పరమ డాక్టరు పరమ వైద్యుడ ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన దేవుడవు నాయన కృప దేవుడవు ప్రభా జాలిగల దేవుడవు ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు నీకే స్థితిని స్తోత్రాలు నాయనా ప్రభా ప్రతి ఒక్క గాయం ను కూడా ప్రభా ప్రభా మీరు కట్టండి నాయనా ప్రభా ప్రదరక పాపాలన్నీ మీరు కడగండి ప్రభావ నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రతి పాపం ను క్షమించండి మీ రక్తంతో కడగండి ప్రభా రక్షణ మారు మనసు దయచేయండి నీకే వందనాలు నీ సాక్షి నిలబెట్టుకోండి నాయన ప్రతి అనారోగ్యం ను ప్రభా మీరు తొలగించమని దేవా ఏసయా మీరే బాగు మీ కృపగలస్తాను కప్పచెప్పుకున్నాం తండ్రి మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి డాక్టర్లు మంచి జ్ఞానం దయచేయండి ప్రభావ వాడుతున్న మందుల్లో ప్రభా మీ రక్తపోషణ దయచేయండి ప్రభానికి వందనాలు చెల్లించుకున్న ప్రభా తండ్రిని ఆ రాధిక స్టర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభా స్టర్ ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అని అర్థం చేయండి ప్రభా మంచి శక్తిని బలాన్ని దయచేయండి ఆమెక విరోధమైన ప్రభా సైతాన్ దురాత్మలన్నీ గర్ధించండి ప్రభా ఏ పతి దురాత్మ సైతాన్ శక్తులని పాతలో బంధించండి ఏసయానికి వందనాలు ప్రభా తండ్రి సేవ చేస్తుంది ప్రభ ఇంకా బలమైన సేవ చేయాల ప్రభా ఇంకా నిసాక్షిగా ఉండాలా విశ్వ ప్రభా ఇంకా అనేక ప్రాంతాలు దర్శించాల ప్రభా పరిశుద్ధుడనైనా శక్తిహీనులకు నైనా బలహీనులకు బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు ప్రభ అలిసిన వారి సమస్యల వారికినైనా బలంనిచ్చే దేవుడు ప్రభా ఇష్టర్లో ప్రభావ ఉన్న అలసట తండ్రి బలహీనత అంతా తీసిపోయండి తండ్రి వేసయ మీ సంపూర్ణ ఆరోగ్యం తండ్రి ఆ బిడ్డ సిస్టర్కి దయచేయండి మీరు లేవనెత్తండి వేసే ప్రభా నీ కృపవరాలతో అభిషేకించండి ప్రభా నీ కొరకు ఇంకా సాక్షిగా ఇంకా సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభా కుటుంబాన్ని కూడా రక్షించండి ప్రభా సిస్టర్ తండ్రి రాధాకృష్ణ భర్తలు కూడా ప్రభాని ముప్పు తాకండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా సిడుకులు కూడా రక్షణ దయచే రక్షణలో ఉన్నారు ప్రభా ఇంకా నీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని వేసే ప్రభా నీకే తండ్రి ఇంకా ప్రభా అనారోగ్యంతో బిడ్డలందరినీ మీరు నాకు చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యాద గురించి కూడా ప్రార్థిస్తున్నాం అభిశుద్ధ బాబు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం స్వస్థ దయచేసి మీ కృపలో భద్రపరి ప్రార్థిస్తున్నాను తండ్రి కృప శాంతి సమాధానం ప్రత్యేక బిడ్డకు ముఖ్యంగా కేవీపీఎన్ ఉన్న ప్రత్యేక బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనా కాక ఆ మేన్